సహనా మృత్యో రూపాన్ని సో క్షణిక విజ్ఞానవాదాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాము శృంఖలా ప్రత్యయం అనేది ఏమీ ఉండదు తర్వాత నచ్చే దాడి మాదే అత అనిత్య దుఃఖాధ్యాత్మికత్వమే విజ్ఞాన తదా తద్వియోగా విశుద్ధి కల్పనా అనుపత్తి సపోజ్ సపోజ్ విజ్ఞానము యొక్క స్వరూపమే అనిత్యము అంటే విజ్ఞానంలో ఉండే అంశములన్నీ అనిత్యములు సహజంగానే దుఃఖాత్మకములు అనుకోండి అటువంటిప్పుడు అటువంటి విజ్ఞానములకు అనిత్యత్వముతోటి అనాత్మలతోటి దుఃఖముతోటి వియోగమును కల్పించి వీయోగమును కలిగించి శుద్ధి చేయుంత సంభవము కాబోదు ఎందుకంటే సంయోగి వల వియోగాది విశుద్ధి భవతి యథా ఆదర్శ ప్రభుత్వైనా విశుద్ధి ఒక కాలుష్యము ఉన్నట్లయితే బయట మీద వచ్చిన కాలుష్యం దాన్ని అది శుద్ధి విశుద్ధి లేకపోతే అర్థం అర్థానికి బయట నుంచి వచ్చిన కాలుష్యం తీసేస్తే పోతే అది విశుద్ధి సహజంగా ఉన్నదాన్ని తీసేయటము విశుద్ధి అనేది ఉండదు నాకు స్వాభావికైన ధర్మేణా కష్టగో దృష్ట మీరు శుద్ధనండి విశుద్ధనండి ఏదైనా ఒక పదార్థానికి ఒక ఒక ధర్మము స్వతశద్ధంగా సహజంగా స్వరూపమై ఉన్నట్లయితే అది తొలగిపోవడం అనేది సంభవము కాదు నహి అగ్నే స్వభావికేన ప్రకాశేన ఔష్ణ్యేనవా యుగో దృష్ట కాబట్టి అగ్నికి సహజ ధర్మము వేడి ప్రకాశము అగ్ని వేణీ ప్రకాశం లేకుండా అయగేటువంటి ప్రసక్తి లేదే కొంతమంది దేవుడి పేరుతోటి నిపుణు మీద నడుస్తారు వాళ్ళు ఏమంటారంటే దేవుడి మహిమ వల్ల కాలు కాలబో అంటారు అలా ఎలా కూడుతుంది కాలు కాలడమే దేవుడి మహిమ సపోజ్ కాలు కాలడం మానేస్తే అనుకోండి దేవుడి మహిమకి ఏదో భాగం వచ్చిందన్నమాట అలాంటి పిచ్చిన విషయాలు వేస్తే దానికి ఏదో స్కీమ్ ఉంటుంది ఇప్పుడు కాళ్ళకీలో నిప్పుకి కాళ్ళకి మధ్యలో ఒక లేన థిన్ లేదా వాటర్ కనుక ఉన్నట్లయితే ఆ లేరు ఉన్నంత వరకు కాళ్ళు కాదు ఆ లేళ్ కాబట్టి ముందు నేలలో కాళ్ళు పెట్టి వేగంగా గడిచి వెళ్ళిపోతే యూఆర్ సేఫ్ వేగంగా వెళ్ళడం ఇప్పుడు కాళ్ళు కాలకపోతే డ్యాన్స్ చేయొచ్చు కదా వేగంగా వెళ్ళిపోవడం ఎందుకు అంటే కళ్ళు కాలతాయన్నమాట కాబట్టి వీళ్ళు చెప్పి చేసి కొలు చెప్పే మాటలు చాలా సందర్భంగా ఉంటాయి నేను ఏమైందో తెలిసినా నేను టీవీలో చూసాలో లేదో నాకంతా పడుతూ ఉంటాయి ఒకడు ఆ నడిచేప్పుడు దేవుణ్ణి భుజంలో పెట్టుకుని నడుస్తున్నాడు పైన ఏదో కామెడీ ఏదో పెట్టుకుంటాడు ఇప్పుడు జెండా పెట్టుకున్నట్టుగా కామెడీ లాంటిని హర హర హర హరంతో నడిచి వెళ్ళిపోతాడు నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు అందరూ వాళ్ళు నడిచి వెళ్ళిపోతూ ఉంటారు ఆ లిప్పుల ఒకడు నడిచి వెళ్ళిపోతే తాగుజాని పడ్డాడు అదేదో అది మనిషి బతికున్నాడా పోయాడా తెలియదు ఇంకా మొత్తానికి సంథింగ్ సీరియస్ బ్యాడ్ హ్యాబిట్ బహుశా పోయాడేమో ఎందుకంటే విషాదము అని రాశారు దేవుని యొక్క కార్యక్రమంలో విషాదము అని రాశారు కానీ విషాదము అంటే పోయి ఉండొచ్చు విషాదమే ఒక అయితే ఉండు నెంబర్ విషాలు వెయ్యికూడదు ఎందుకంటే అగ్ని యొక్క స్వభావము ఉష్ణము ప్రకాశనము ఆ స్వభావానికి వియోగమనేది ఉండదు ఎదీ పుష్పగుమానా ద్రవ్యాంతర్యోగే వియోజనం దృశ్యతే త్రా సంయోగపూర్వత్వం గుణాంతరోత్పత్తి దర్శనా దీని మీద శంకర్లు ఇంకొక ఇష్యూ మీద ఆలోచిస్తున్నారు ఇప్పుడు దీంతో తెలుగులో నష్టానికి పోడం తెలుగులో నష్టం చదివితే తేలికైపోతుంది కాబట్టి ఏది ఏ ఏ వస్తువు యొక్క ధర్మము ఏదో అది తొలగిపోదు అని ఒక రూల్ చెప్పారు కానీ ఈ రూల్కి ఒక అపవాదము ఉన్నట్టుగా కనబడుతుంది ఆ అపవాదాన్ని పరిశీలించి అది అపవాదము కాదు అని నిరూపించాల్సింది దీనికి వ్యతిరేకముగా అంటే పైన చెప్పిన నియమానికి వ్యతిరేకంగా పువ్వు రంగు వస్త్రము మొదలగు వాటి చూడండి శంకరాచార్య ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇప్పుడు పువ్వులు ఎక్కడ ఉంటుంది గులాబీ పువ్వు దానికి చాలా జలం అంటే సోడియన్ హైట్రాక్స్టైల్ నీళ్ళలో ఆల్కలైన వేస్తే ఆ రంగట్ట అది దృష్టాంతం కాబట్టి ఈ దృష్టాంతం ఎలా అనిపిస్తోంది చూడడానికి రంగు పువ్వుకి రంగు సహజ ధర్మము కానీ కొన్ని పరిస్థితుల్లో పోవచ్చు కూడా అని ఇష్టంగా కాబట్టి దానికి ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే పువ్వు రంగుకి సహజ ధర్మము కావు అది బయట నుంచి సరి వచ్చి సంయోగం అయినది అని చెప్పిన క్షార జలంలో పోయింది అని చెప్తే అక్కడికి అది అది అపవాదము కాకుండా ఉంటుంది అది పరిస్థితి పువ్వు రంగు వస్త్రము మొదలుగు వాటి నుండి క్షార జలము ఇతర ద్రవ్యములతో సంయోగము కలిగినప్పుడు ఎరుపు పసుపు మొదలైన రంగులు తొలగిపోతను మనము ఎదుగు రంగు పోతోంది కదండి స సహజముగా ఉంది కూడా పోతుంది కదా అని అంటారేమో ఆ సందర్భములో ఆ ద్రవ్యములకు ఆ ధర్మములతో అంటే రంగులతో సంయోగము ఇది వరలో ఏర్పడేదని మనము అనుమానం చేస్తాము అంటే మనం అనుమానం ఏం చేస్తామంటే ఇప్పుడు గులాబీ ఉంది దానికి ఆ రంగు ఎంపు రంగు ఉంది అది సహజ సిద్ధమా సంయోగం వల్ల వచ్చిందా అంటే తరువాతి సమయంలో కాలజలంలో పెట్టినట్లయితే ఆ రంగు పోతుంది కనుక అది సహజ సిద్ధము కాదు సంయోగము వలన వచ్చింది అని అనుమానం చేయాలి ఎందుకంటే ఒకవేళ సహజ సహజ సిద్ధమై ఉంటే కాలజలములో కూడా పోయి ఉండేది కాదు కానీ పోతోంది కదా అంతకుముందు దానికి సహజ సిద్ధమైన నువ్వు కాదని సంయోగము వలన వచ్చేది ఎందుకంటే పువ్వులు పళ్ళు ఆకులు మొదలు వాటికి ఆయా విత్తల సంస్కారములను బట్టి విత్తనానికి సంస్కారం చేస్తారు ఏమిటా సంస్కారము విత్తనములను విశిష్ట ద్రావకములో కనిపిచ్చుటచే వేరు రంగు మొదలైన గుణములు కలుగుతూట అనుభవములో ఉండదు ఇప్పుడు విత్తనాన్ని ఎర్ర రంగు నీలలో పెట్టాలి డైన్ కట్టాలి డై నీలలో పెడితే ఆ ఇపు రంగు విత్తనంలోకి వెళ్తుంది విత్తనంలోకి దాని చిగురు చిగురు ఎర్రగా మామూలుగా పచ్చగా ఉండాల్సిన చిగుడు ఎక్కడ డిస్కవరీ అసలు డైవింగ్ అనేది ఒక డైవింగ్ అంటే చచ్చిపోవడం కాదు బి వై అన్ఎం జి అంటే రంగులే అనేది ఒక డిస్కవరీ దీన్ని ఒక జన్మ సైంటిస్ట్ డిస్కవరీ చూసేది ఇప్పుడు స్కెర్ ఉండాలి అండి మనం అది ఎనీ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు ప్రోటోప్లాజము ప్రోమోజోమ్స్ న్యూక్లియస్ అన్ని నింది లేను సెల్ నింది లేను ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా కనపడతాయి కానీ అవి ఎటువంటి మార్పులు చెందుతున్నాయి అన్నది తెలుసుకోవాలంటే మీద ఒక ద్రావకం వేస్తారు ఒక డై వేస్తాయి దే బౌండ్ ది డై ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ థింగ్స్ ఆఫ్ ది సెల్ ఉదాహరణకి ఆ డై ఏంటి వస్తుంది ప్రోటోప్లాజమ్ తోటి కలవదు క్రోమోజోమ్స్ తోటి కలుస్తుంది అప్పుడు మీరు డై వేయకముందు సేవలు చూసి మళ్ళీ డై వేసే సేర్యలు చూస్తే ఆ ప్రోటోప్లాజం మీకు చాలా ప్రోటోప్లాజం ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది కానీ క్రోమోజోమ్స్ మాత్రం కొత్త వచ్చినట్టుగా కలబోయినట్టుగా ఇప్పుడు క్రోమోజోమ్స్ ఆ కలర్ సంయోగం వల్ల వచ్చిందా సహజంగా ఉందట సంయోగం వల్ల వచ్చింది అలాగే ఈ పువ్వులన్నీ కూడా విత్తనాన్ని రంగు ద్రావకంలో కలిపి ఉంచినట్లయితే ఆ కళను దానికి ఆ కళలు చిగురులోకి పువ్వులోకి కూడా సంయోగ రూపంగా వస్తుంది అంచేతనే మీరు గులాబీల మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఎర్రంగు గులాబీ మొక్కలు ఉంచి దాని ఏదో గులాబీ మొక్క వచ్చి ఇట్లా దాంట్లో ఉంది తెల్ల రంగు గులాబీ వచ్చి ఇట్లా చేస్తారు ఇలాంటి అంపు కట్టడము దానికి దాని రంగు దీనికి దీని రంగు దానికి వచ్చి ఇట్లా చేయటము ఇలాంటివన్నీ చేస్తారు చేస్తే రంగులు మారుస్తారు కాబట్టి మనం ఈ క్షాదేవంలో పెడుతూనే అన్న దానిని బట్టి అదే దీని రంగు సహజ సిద్ధము కాదు అది సరిగా ఒక మొదలొచ్చింది అని మనం అవమానం అదిగో పూడు సహజ సిద్ధమైన రంగు కూడా పోతుంది కాబట్టి విజ్ఞానానికి సహజ సిద్ధమైనటువంటి బాలిన్యం కూడా పోవచ్చును అని చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు చూడండి ఆ వాక్యం ఎదపి పుష్పగుణానాం రక్తస్వాదీన పువ్వు యొక్క గుణములైనటువంటి ఎరుకు రంగు మొదలైనవి ద్రవ్యాంతర యోగైన నియోజనం దృశ్యతే వాటికి ఇంకో ద్రవ్యంతో లైక్ క్షారజలము క్షారజలము అనేటువంటి చూసిన సబ్బునీళ్ళు ఎక్కువ ఉంటుంది నోముకునే సబ్బులో క్షారము తక్కువ ఈ మధ్యన ఒక సబ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది నేను వాళ్ళు అందిస్తారంటే అతను తన సబ్బులు పెడతారు ఎక్కకుండా పెట్టి ఎవరిని సరిగా చేసి బ్లెడ్ మార్గం తీసుకుంటాడు తీసుకుని ఓ సబ్బు మీద పెడితే అది బ్లూగా అవుతుంది అంటే క్షారం అన్నమాట ఇంకో సబ్బు పెడితే అది బ్లూ క్షారం అనుకుంటారు అప్పుడు థర్డ్ సబ్బు పెడితే అది బ్లూ కాదు అంటే క్షారము కాదన్నమాట మీ స్కిన్ కి క్షారము హాని చేస్తుంది కాబట్టి ఈ సబ్బులన్నీ మీ స్కిన్కి హానిని చేస్తాయి మా సబ్బు మాత్రం మీకు హానిని చేయలేదు ఇది అడిగితే అది క్షారజలము అంటే అది కనుక స్వద్రవ్యాకల యోగైన వియోజనం దృష్ట్యతే ఊకి క్షారజలంతో సంయోగం కలిగినప్పుడు అంగు పోవడం అనేది కనబడుతుంది త్రాపి సంయోగ పూర్వత్వం అను మీ దాన్ని బట్టి మనం అనుమానం చేస్తాం ఏమని ఆ పువ్వుకి ఆ రంగు ఇదివర సంయోగం వల్ల వచ్చింది అని అనుమానం చేస్తామే తప్ప పువ్వుకి రంగు సహజ సిద్ధంలో నిర్ధారించటం కూడా ఎందుకంటే బీజ భావనయ పుష్పఫలాదీనాం గుణాంతరోత్పత్తి దర్శన బీజాన్ని భావన అంటే సంస్కరించడం బీజాన్ని తీసుకుని సంస్కరించినట్లయితే అదే ఇప్పుడు బీటీ పచ్చి అంటాడు బీటీ పచ్చి అంటే ఆ పత్తి విత్తనాన్ని తీసుకుని దాన్ని సంస్కరిస్తాడు సంస్కరిస్తే ఆ పత్తి పురుగు వెళ్ళదు పురుగు వెళ్ళదు పురుగు వెళ్ళిందంటే ఆ పత్తి కాయలోకి వీడు కెమికల్ ప్రవేశపెడతారు ఆ కెమికల్ పురుగుకి ఇష్టం అవుతాడు అందు ఆ పత్తి కాయ ఉండదు ఆ పత్తికాయ పువ్వుకినా పత్తి పురుగు కానీ గ్రూప్స్ ఉన్నారు కోరుకున్నారు సో అప్పుడు కాబట్టి పత్తి కాయ అప్పుడు ఏమి చేయదు కాబట్టి పురుగు పురుగు దాన్ని ఏమి చేయకుండా మీరు పురుగు ముందు వాడాల్సిన అవసరం ఉండదు మొగల్లో మొక్కలు వేసేసి లేచక వస్తే మీకు బీటీ పత్తి వచ్చేస్తుంది దాన్ని బీటీ పత్తి అయితే అంటే ఏదో ఉంది బీటీ అంటే బయాలజికల్లీ ట్రాన్స్ఫామ్ ఉండాలి ఏదో ఉంద బయోజెనెటికల్ ట్రాన్స్ఫార్మర్ ఏదో పేరు ఏదో అర్థం ఉన్నది దానికి బీటీ పత్తి ఉన్నారా ఈ బీటీ పత్తి అని ఈ బీటీ పత్తి విత్తనాలని మంస్కాయంతో అనే కంపెనీ వాళ్ళు మొదలు పెడతారు ఇప్పుడు మనకి వస్తున్నా ఒకటి ఏ పత్తి అయినా ఒకటాయి ఇప్పుడు బీటీ పత్తి అయినా ఒకటి పత్తి పత్తి పత్తి అయితే ఇప్పుడు కొడుకుని వస్తడానికి ఏముందండి కానీ ఆ పత్తికాయకి ఉడుకు పట్టకుండా విత్తనం ఉన్నాయి విత్తనానికి ఆ లక్షణం ఎక్కడొచ్చింది విత్తనంలో ఉంది వాడు ఆ విత్తనాన్ని సంస్కారం చేశాడు ఆ విత్తనంలో ఒక ఎలిమెంట్ ఇంట్రడ్యూస్ ఆ ఎలిమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం మూలంగా పత్తి మొక్క వస్తుంది ఆ విత్తనం నుంచి కాయ వస్తుంది ఆ కాయలోకి రుచి మారిపోతుంది ఆ పురుగు అసలు గరితాపురుగు రాదు జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనం కాబట్టి బీజ సంస్కారం వల్ల ఉమ్ముకి పండుకి కూడా కొత్త కొత్త గుణములు వచ్చేట్లాగా మనం చూస్తున్నాం ఇప్పుడు ద్రాక్ష బిత్తనాలు తీసుకుంటాడు తీసుకునే దాన్ని మోడిఫై చేస్తాడు మోడిఫై చేస్తే జనరల్ ఏమి ద్రాక్ష వస్తుంది సీట్లెస్ ఆయన ఎలా మాట్లాడతారు వెంకల్లో ఎలా ఉంటున్నారో చూసారా బీజము సంస్కరించుకోట చేత ఉమికి పండుకి కూడా అంతకు వరకు లేని కొత్త గుణములు కుట్టు మనకి కనబడదు అని చెప్తున్నాను ఆయన మాట లాభం తగ్గలేదు ఇది రాష్ట్రపదులు చెప్పి మాట్లాడడం కానీ థీలాజీ అని చెప్పి నేను నాకు ఒక ఫ్యాంట్ కింద నేను ఉంటాను అంటే శంకరులను మనం ఒక థియీలాజీ అని కింద కన్వర్ట్ చేసి దానివల్ల చాలా హాని దొరుకుతుంది ఎందుకంటే మనకి ఫిలాస్టఫర్లు లేకుండా అయిపోతారు ఫిలాసఫర్లు మనం కాపాడుకోవాలి ఎందుకంటే వీళ్ళందరూ థీల్ అడిగిస్తారు ఈ థీల్ అనియన్స్ ఏం చేస్తున్నారో ఏం చేస్తారంటే దేవుడు పెళ్ళి కాదు ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం తక్కువ మంది లేకపోతే చాలామంది ఉన్నారు కదా చీల్ అడియన్స్ రకరకాల చీల్ ఉన్నారు వాళ్ళు పొద్దున్నీ సాయంకాలం దాకా ఏదో కర్మ చేస్తూ ఉంటారు ఆ కర్మ కూడా ఏదో శాస్త్రంలో వేద మంత్రం ఉంది మంత్రేశ్వ కర్మ అని ఆ మంత్రంలో కర్మ ఒకటి మంత్రం దర్శించింది దాన్ని బ్రాహ్మణం వివరించింది అని శంకర్లు అంటారు కర్మ అనేది మంత్రంలో ఉంటుంది మంత్రంలో ఉన్న కర్మనే బ్రాహ్మణని చెప్పింది ఏదో వేదం చెప్పింది తమకు వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు దీన్ని వీళ్ళే కల్పించేస్తారు వసంతమంటము అని పెడతారు తిరుపతి దేవస్థానంలో పెడతారు వసంత మంటపం అక్కడ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను తీసుకెళ్ళి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించి ఏదో చేస్తారు హావ తీరు అదంతా బాగానే వసంత మంటపం అంటే ఏమిటి మొక్కలు అవి ధన్నిగా ఉంటాయి మొక్కలు అవి పెడతారు అక్కడ ఒక కృత్రిమమైన పర్వతాన్ని కట్టి అంటే ఏంటి ఇటకలతోటో రాళ్లతోటో నెత్తిగా పెట్టి అక్కడ జలపాతం ఒకటి పెడతారు పైప్ ఒకటి పెట్టి వాటర్ పైప్ పెట్టి జలపాతం వస్తుంది ఆ జలపాతానికి జీవితంలో లేని బొమ్మ లేని బొమ్మ ఆ పక్కన సింహం కూర్చున్నట్టు బొమ్మ ఈ పక్కన ఏలుగు బొమ్మ ఆ పక్కన ఏమో నెమలి బొమ్మ ఈ పక్కన చిలుక బొమ్మ ఈ బొమ్మలన్నీ పెడతాయి వసంత పంట ఎందుకంటే బొమ్మలన్నీ పెట్టినా జల మోహండి బొమ్మలన్నీ ఫచ్చి దానికి వసంత మండపం లేదు వదిలి వసంత మండపం అంటే అభిప్రాయం ఏంటి యు షుడ్ హ్యావ్ పార్క్ పార్క్ ఉండాలి ఇంజర్ పార్క్ సెంట్రల్ పార్క్ పార్కు లాంటివి ఉండాలి ఆ పార్కు లో సహజంగా పశువులు ఉండాలి లేన్లో ఉండాలి ఈ స్టీస్ అనే కెమికల్ ఒకప్పుడు ఆ సిరీస్ బాగా అభివృద్ధిలో ఉన్నప్పుడు అది వందే అయిపోయింది అభివృద్ధిలో ఉన్న రోజుల్లో నేను ఒకసారి వెళ్ళాను సిరీస్ కి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక గార్డెన్ పెట్టుకున్నారు మధ్యలో ఆ గార్డెన్ లో లేడు ఉండి వాడే ఆ గార్డెన్ లో ఉడి పెట్టి వాటికి ఆహారం ఇచ్చారని వ్యవస్థ ఉంది కాబట్టి మేము ల్యాబోరేటరీకి వెళ్తూ ఉంటే ఈ లేళ్లను చూసి నేను ల్యాబోరెటరీకి వెళ్తూ ఉంటున్నాను సిరీస్ ల్యాబరేటరీకి ఇప్పుడు మొదలు అయిపోయింది నేను అడిగే నాకు లేదు ఇంకా లేట్ అయిపోయింది బ్యాక్టరీ లేదు ఇంకా లేట్ అటో వాళ్ళు చెప్పారు సో ఈ విధంగా అలాగే దాన్ని చేయాలి కానీ నేను పక్షులు వచ్చేట్లాగా చేరకము అలాంటిది చేయాలి తప్ప బొమ్మలు పెట్టేలా బొమ్మలు పెట్టి వాళ్ళు మోహం బొమ్మలు పెట్టి దాన్ని పోమో ఉండాలి ఇక్కడ చేసినా కూడా నాకు కడిపేయడం ఇక్కడ ఏం చేస్తున్నారు ఏదో అభిషేకము హానిపై ఉంటుంది అది తీసుకెళ్ళే అక్కడికి అక్కడ వీఐపీలు దాంతో ప్రవేశించడానికి తలువేరు కిక్కట్టు ఏదో ఇస్తాం ఈ చీలా చేయం సిం శంకరాచార్యంలో కూడా మీరు ఆ రెండులోకి తీసినాను అనుకోండి ఇలా మాట్లాడడానికి ఉంటుందా భాషలో ఎలా ఉంది నేను తెలుగులో ఏం ఎందుకంటే పువ్వులు పళ్ళు ఆకులు మొదలగు వాటికి అక్కడ బీజభావ పుష్పఫలా ఆది చైతన్యాలు ఆకులను పెట్టాము అక్కడ మొదలగు వాటికి ఆయా విత్తల సంస్కారములను బట్టి రంగు మొదలైన విత్తనములను విశిష్ట ద్రామకములో తడి చుటచే రంగు మొదలైన గుణములు కలుగుతా అనుభవములో అని తెలుగులో రాయలసూచారు అతో విజ్ఞాన సుశుద్ధికల్పనత్తి కాబట్టి విజ్ఞానము శుద్ధము అని స్వీకరించి దాంట్లో మాలిన్యం ఉన్నది అని చెప్పి ఆ మాలిన్యాన్ని కలిగేయడం కోసం చారిత్రము అష్టవిధ చారిత్రము తర్వాత సాధన అని చెప్పి ఇదంతా కూడా అలా కాకుండా సహజంగానే అది మార్పులు చెప్పేటువంటి శ్లోకాలు ఉండవది దాని మార్పులను సాక్షి దేతంగా ఆత్మ దర్శిస్తూ ఉంటుంది ఆత్మలో ఏ మార్పులు ఈ విజ్ఞానంలో మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి దాంట్లో కాలుష్యము ఉండొచ్చు కాలుష్యాన్ని తీసివేసి సిద్ధిని కలిగించక కూడా సంభవమే అని ఆ విధంగా ఉన్నది విజ్ఞానం అని చెప్పి దాంట్లో అది స్వచ్ఛం చెప్పి మళ్ళీ దానికి విసిద్ధి అయినటువంటి సాధనాన్ని కల్పించట యుక్తియుక్తముగా లేదు ఇక విజ్ఞానంలో ఉండే మాలిన్యం ఏటి అని అడిగారు వాళ్ళకి బౌద్ధుల్ని అడిగారు విజ్ఞానంలో మాలిన్యం ఏమిటి చెప్తున్నారు ఇప్పుడు మీ మనస్సు బాగోలేదు అంటారు మనస్సు బాగుంటుంది విజ్ఞానంలో మాలిన్యము అన్న మనస్సు బాగలేదు భా ఉంటే మనస్సు బాగోలేదు అంటారు ఏమిటి మనస్సు బాగోలేదు మనం అంటే ఎక్కువ అది నేను లేక కాఫీ బాగుండదు అంటే కొంచెం ఎక్కువైనాను లేదా ఏదో చెప్పాల్సి ఉంటుంది అలాగే మనస్సు బాగుండదు అంటే అర్థమేమిటి అంటే మనస్సులో అనేక అనేకములైన విషయములు పుంఖానుపుంఖములుగా అలా వచ్చేస్తూ మీ మనస్సుకి చాలా క్లేశములు కలిగిస్తూ ఉన్నాయి అదే కళ మనస్సు బాగలేదు అనే మాట ఇప్పుడు అదే మాలిన్యం మనస్సుకి మాలిన్యం ఏమిటంటే దాంట్లో అనేకానేకములైన విషయము స్ఫురించుటే దానికి మాలిన్యం ఇప్పుడు ఇక్కడ విజ్ఞానవాదములో విషయము మనస్తే విషయీ మనస్తే ఏమంటే సో అదే అంటారు విషయ విషయ ఆభాస ఇంకో ఇంకో మలం పరికల్ప్యే విజ్ఞాన అన్య సంసర్గా ఇప్పుడు విజ్ఞానంలో మలము ఉన్నది ఏమిటా మలము ఏదో ఒక దుఃఖమును కలిగించే విషయము విజ్ఞానంలో ఉన్న దుఃఖమును కలిగించే విషయమును తెలుసుకునేది కూడా విజ్ఞానమే కాబట్టి విషయము విషధి రెండు విజ్ఞానమే ఆ రెండు కూడా ఆ విజ్ఞానంలో ఉండడము అది ఏ విజ్ఞానములకు మలము అని చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మాలిన్యం విజ్ఞానానికి ఇంకొక దాని సంయోగము వలన వచ్చినదా లేదా అంటే ఇంకొక దాని సంయోగము ఉండదు ఎందుకంటే విజ్ఞానం తప్ప మరొకటేం లేదు కదా ఘటపటాది విషయ ప్రపంచము విజ్ఞానము కంటే భిన్నముగా లేనే లేదు విషయము విజ్ఞానమే విషయమీ విజ్ఞానమే సర్వము విజ్ఞానమే కాబట్టి సర్వము విజ్ఞానాంతర్గతమై ఉండగా ఆ విజ్ఞానం ఇతరముతో సంయోగమును పొంది మా కాలుష్యము పొందినది అని చెప్పుకు అవకాశమే లేదు కాబట్టి ఉన్నది ఒకటే అయితే ఉన్నది విజ్ఞానం తప్పే ఇక్కడ ఉండదు అని అనుకుంటే మీకు ఆలోచించండి మీరు శత్రువుని మిత్రుల్ని తలచేయాలనుకోండి మనస్సుకి సుఖం అనొచ్చు శత్రువుని తలుచుకున్నారనుకోండి మనసుకి కష్టం అనొచ్చు కానీ విజ్ఞానవాదంలో విజ్ఞానం పడ్డ భిన్నంగా శత్రువులు మిత్రువుల కాబట్టి సుఖం అనిపించినా మనస్తే దుఃఖం అనిపించినా మనస్తే కూడా దాని మీదే కాబట్టి దానికి సిద్ధిని ఎలా కల్పిస్తారు మీకు అన్య సంయోగం ఏం లేదు కదా అన్యమనేదే లేదు కదా చూద్దాం తెలుగులో చూడండి విజ్ఞానములకు ద్రాహ్య గ్రాహకముల రూపమును పొందుత అనే ఏ మాలిన్యము కల్పించబడుతోందో అంటే ఫలానాది విజ్ఞానంతో తెలియబడుతోంది ఫలానా దానిని విజ్ఞానము తెలుసుకుంటూ ఉంది అదే మాలిన్యము అదే విజ్ఞానమునకు మాలిన్యము అలా దోషమును విజ్ఞానము తెలుసుకుంటూ అది దోషి అవుతూ ఉన్నది అదే దానికి మాలిన్యము అని మీరు అది కూడా విజ్ఞానమునకు ఇతర వస్తువుతోడి కలయిక లేదు గనుక సంభవము కాదు ఎందుకంటే ఉన్నదంతా విజ్ఞానమే విజ్ఞానం తప్ప ఇతరమే లేనప్పుడు ఇతర వస్తువుతో సంయోగము లేకుండా మాలిన్యము వచ్చుట సంభవము కాదు కనుక విజ్ఞానం కంటే ఇతరం అనేది ఏది లేదు కనుక విజ్ఞానము మాలిన్యము అనే మాటలే కోసా కాదు మాలిన్యం అనే మాటనే లేకుండా దానిని తొలగించుకట్టే సాధన ఇత్యాది ప్రసక్తి అంతా ఉంటుంది ఈ రకమైన మీమాంస చేయడం మొదలు పెడితే మీకు ఈ పురాణ అథలు బేసిక్స్గా చేసేటువంటి కర్మకాండం నిలబడదు అసలు దానికి గితి లేదు నిలబడదు ఏ రకమైన మీమాంస చేయకుండా కాబట్టి ఉప్పు మా కర్మాల కృష్ణ వచ్చేస్తే పర్వాలేదు కానీ మీరు మీమాంస కృష్ణలు వేయడం మొదలు ఈ క్రియాలజీ ఏది కూడా నిలబడదు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 శుద్ధి చేయాలని సాధన చెప్తున్నారు అష్టవిధ చారిత్రము అని మీరు ఒకటే అయినప్పుడు ఇంకా ఈ అష్టవిధ చారిత్రం అనే మాటకు అర్థమేంటి అలాంటి కాదు వాళ్ళు ఆలోచించకుండా చెప్తారు అంటే వాళ్ళు ఓ సందర్భంలో మాట ఇది ఎలాగంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి భర్తే కదా ఆ లక్ష్మీదేవి ఆయన అధీనంలో ఉంటుంది కదా మరి ఆయన కుబేరు దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోవడం ఏమిటి ఆ అప్పుకి వడ్డీ ఇచ్చి వడి సాలు చేస్తే ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఏముంది పోతుంది ఆ మాట చెప్పేప్పుడు ఇది గుర్తు ఉండదు ఈ మాట చెప్పేప్పుడు అది గుర్తు ఉండదు విజ్ఞానవాళ్ళు కూడా తమ సిద్ధాంతాన్ని ఎల్లగో నిలబెట్టుకునే ప్రయత్నమే తప్ప దాంట్లో ఉండే రుసుకులు వాళ్ళు గుర్తుపట్టారు ఒకవేళ ఋసుగును కనపడముడు ఎందుకంటే ఇది మా సిద్ధాంతము అని ఎప్పుడైతే అనుకుంటారో ఋసుగును కనపడవు ఒకవేళ లొసుగులు కనపడడానికి చేరుకుంటున్న దొంగ బుద్ధుడు చెప్పింది కాదే కాదు బౌద్ధుడు చెప్పింది ఫలానా వాడు తప్పు సిద్ధాంతం ఎందుకు చెప్తున్నాడు అంటే వాళ్ళు అజ్ఞాని అనడం తప్ప వేరే సమాధానం ఏం చెప్తారు వాడు అజ్ఞాని వాళ్ళకి తెలియదు వాళ్ళకి జ్ఞానము లేదు అని తప్ప ఇది ఏం చెప్తారు జ్ఞానం ఎందుకు లేదు అంటే ఏం చెప్తారు ఇప్పుడు సర్వమును ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అజ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది మరొకటి లేదు ఇప్పుడు ఒకడు ఉన్నాడు భయం ఉండదు ఎందుకు భయం ఉండదు అంటే జ్ఞానం ఉండబట్టి భయం లేదు భయం లేదు ఎందువలన జ్ఞానం ఉండబట్టి జ్ఞానం ఎందుకు జ్ఞానం ఎందుకు ఉందంటే దానికి మళ్ళీ కాజు ఉండదు అలాగే అజ్ఞానం కూడా కాబట్టి వీళ్ళు మాట్లాడి మాటలు తప్పు మాట్లాడి తెలుస్తూ ఉంటుంది తెలిసిన వాళ్ళని తెలుస్తుంది అలా ఎందుకు తప్పు మాట్లాడుతున్నారు అని అన్నారనుకోండి అంటే అజ్ఞానం వల్ల మాట్లాడుతున్నారు అని అజ్ఞానం అనేది ఎందుకుంది అనే దానికి ఇంకా ప్రశ్న ఉంటుంది అక్కడ సో తదకి అన్య సంస్క భావాలు అనుకోకుండా కాబట్టి మలమరగానేమి అంటే విషయ విషయీ రూపముగా విజ్ఞానము భాషించుటే మలము ఆ మలం ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు కూడా ఇతర సంసరితము చేత వచ్చింది మాలిన్యము అని కానీ ఇతర సంసర్తను చేత మాలిన్యం వచ్చింది అని చెప్పడానికి మీరు లేదు అది స్వతహాగా ఉంటుందని చెప్పాలి స్వతహాగా ఉంటే ఇంక మాలిన్యం ఇంకా మాలిన్యం అనే మాటలే అవిద్యమానైనా విద్యమానస్థ సంసర్ద ఇప్పుడు క్షేత్రం విజ్ఞానం ఒక్కటే ఉన్నది విజ్ఞానము కంటే ఇతర ఏమీ లేదు కాబట్టి విజ్ఞా ఉన్నదే అయిన విజ్ఞానమునకు ఏమి మరొక దాంతో సంసర్గము కలిగి తద్వారా మాలిన్యం చెప్పడం వసరదు అసతి అన్య సంసబ్దే చూడండి మీరు గమనించండి ఒకటి ఉన్నది దానికి ఇంకొక దానితో సంయోగము లేదు ఇంకొక దాని యొక్క కాంటాక్ట్ దానికి లేదు అది ఒక్కటే ఉన్నది ఇంకొక దానితో కాంటాక్ట్ దానికి లేదు ఇప్పుడు దాని ఎన్నో ఒకనొక ధర్మం ఉన్నది ఆ ధర్మము దాని సహజ ధర్మం అనే చెప్పాల్సి ఉంటుంది తప్ప మాలిన్యమై దాన్ని తొలగించుటే ఇలాంటి మాటలు కష్టాలు కాదు ఓకే ఇప్పుడు ఒకటి ఉంది దాంట్లో ఒకటి ఇంకొక ధర్మం వచ్చింది ఈ ధర్మం మరొక దాని సంసార్థము వలన వచ్చేది అప్పుడు అది మాలిన్యము దాన్ని మనం తీసేదానికి అవకాశం ఒకటి ఉన్నది దానికి మరొక దానికో సంసర్గమే లేదు కాబట్టి దాంట్లో ఏది ఉంటే దానికి అది రాజధర్మమే ఉంటుంది కాబట్టి తీసివేయడము కానీ మాలిన్యం తొలగించుతనే మాట కానీ వస్తుంది కాబట్టి ఈ వర్షం మీకు సఫలమవుతుంది అసతిక అన్య సంసర్గము లేనప్పుడు ఎస్క యో ధర్మ ఎస్య దృష్ట దేనికి ఏ ధర్మం ఉన్నట్టుగా సహా అది దాని యొక్క సహజ సిద్ధమైన ధర్మం అవుతుంది కాబట్టి నేన వియోగమర్హతి దానితో దానికి వియోగము రాదు ఓకే యథా ఔష్ణ్యం మళ్ళీ ఔష్ణీయం అనమాట మళ్ళీ నాలుకే చెప్పాలి కొంతమందికి నాలుక తేగ నిత్యము అంటారు నిత్యము అంటారు నిత్యం ఏమిటి తర్వాత నిత్యము నిత్యముయా నిత్యముయా నిత్యము ఆ తర్వాత ఆజ్యము అంటారు ఆద్యము ఆజ్యము కాదు ఆ జకార జకాల జకాలన్న తర్వాత జకాల జకారం చకాల జకాల ఉన్న చోట చకాల చకాల అది నిత్యమంది అంట నిత్యం నాకు ఒకటి కలిగే ఆత్మ నిత్యము నిత్యం నిత్యం ఏమన్నా నిత్యము నిత్యము నిత్యంలాగా నిత్యము కాదు నిత్యం నాలుగు ట్రై చేస్తే ట్రై చేయాలి ముద్దు వైపు అవుతుంది కానీ అగ్నేహ ఔష్ణ్యం చలితు ప్రభా సూర్యుడు ఉన్నాడు సూర్యుడి వెలుగు ఇంకొక సంసర్గం వల్ల వస్తే ఆ ఇంకొక తీసేసి సంసర్గం లేకుండా చేసి ఈ వెలుగును కూడా తీసేయచ్చు అన్నిటి వేడి ఇంకొక దాన్ని సంసర్గం వల్ల మోస్తే ఆ ఇంకొక దాన్ని తీసేసి ఈ వేడిని కూడా తీసేయచ్చు అలా కుదరదు అన్ని సంసర్గం వల్ల వచ్చినవి కావాలని సహజ ధర్మములు అనే మెరకిల్స్ అనేవి ఉండవు మెరకిల్స్ అనేవేమీ ఉండవు సహజ ధర్మములు అయితే ఉంటాయి ఇప్పుడు ఈ వేళ్ల నుంచి ఇలా నలిగితే వచ్చే ధర్మం ఉన్నదా లేదు అయితే రాదు ఎందుకంటే నేను నలుగుతా వచ్చిందా నువ్వు నలుగు నా కాల నాకైతే ఉంటుంది నలుగు లేదు నీ పేపర్ ఎక్కడ పెట్టు నలుగు వచ్చిందా లేదు కాలు వచ్చింది దీని వల్ల రాలేదు అన్య సంయోగం వల్ల వచ్చింది అరే అర్థం చేసుకోవాలి ఈ ఒక్క పాయింట్ మీద ముఖ్యం హెల్హీయా నడుస్తోందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ సింగిల్ పాయింట్ ఇండియన్ రెలిజీ ఆసెసి నాట్ ఓన్లీ ఇండియన్ రెలిజీ ఆసేసి రెలి అంచేతనే రెలిజియం దగ్గరకు వచ్చాడు ప్రాబ్లమ్స్ తక్కువ అంచేతనే ఫిలాసఫీలో ఉండిపోతే సరిపడదు మనకి ఈ కార్పొరేక్షన్స్ ఈ వైవిధ్యం దీనిలో ఒక నిండా కంట్రాలు వీటిని దేని సపోర్ట్ చేయాలి దేనిని వ్యతిరేకించాలి ఈ నియమాంసం ఏం లేకుండా ఆత్మనిష్టలో ఉంటే ధ్యానం అనగా నేనే ఒక మహాత్ముని అడిగారు ఆయన చెప్పారు చూడయ్యా ధ్యానం అనగా అనాత్మను విస్మరించి అనాత్మను పక్కన పెట్టు నీ నన్ను నీవు నిలిచి ఉంగుటయే ధ్యానము అని చెప్పారు దాంట్లో కష్టమైంది అయితే ధ్యానము సాధనయారని అడిగారు చూడు ధ్యానము సాధన అనుకుంటున్నంతసేపు మీకు ధ్యానం బాగా చిచ్చినట్టు కానే కాదు ఎప్పుడైతే ధ్యానము సాధన అనే స్థితి నుండి సహజము అనే స్థితికి చేరుతుందో అప్పుడే అసలైన ధ్యానము అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రాపంచిక విషయములను విస్మరించి అది ఒకటి విస్మరించాలి దాని గురించి అసలు ఆలోచించడం మానే ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించడం మానేది అనాత్మ గురించి ఆలోచించడం మానవ ఇప్పుడు ప్రాపంచిక విషయాలంటే డబ్బు బంగారం ఇలాంటి వాటి గురించి ఆలోచించడం అనేవారు తర్వాత ఇప్పుడు రిటైర్ అయి కూర్చున్నాం కొన్ని కొడుకులు మనవళ్ళు కోటళ్ళు వాటి అన్నిటి గురించి ఆలోచించడం మానే చేయాలి తర్వాత ప్రాపంచిక అనాత్మను తిరస్కరించ అనాత్మను విస్మరించాలంటే దేహము దేహం యొక్క క్షేమము వీని గురించి చెక్కు చేయటం మానే చేయాలి మనస్సు మనస్సులో సుఖ దుఃఖము మనస్సు బాగుండడం బాగోకపోవడం ఈ సమస్యను కూడా పక్కన పెట్టేయాలి వెస్ట్ పంపించడమే జస్ట్ ప్రాఫిట్ అంతే అప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది యూ రిమైన్ యాజ్ యూ ఆర్ అదే విషయా అని ఇంట్లో కష్టమే ఉంది ఇవన్నీ పట్టుకోమంటే కష్టం కానీ నేనేం పట్టుకోమంటా లేదు కదా చూడదు అని All oh, the way, all the way.